ే వా గణపతికృతీనాపమశ్రవస్తమ జ్యేష్ఠరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత శివంతు సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతే సమాకర్షాత్ అంటే ఉపనిషత్తులు ప్రధానమైన ఉపనిషత్తులు కొన్ని తీసుకుని అంటే శంకరుల కాలంలో ప్రసిద్ధంగా ఉన్న ఉపనిషత్తులు నాలుగు వేదాలకి చెందిన ఉపనిషత్తులు ఓ ఉన్నాయి శంకరుల కాలంలో అదే ఆ తర్వాత చాలా ఉపనిషత్తులు పుట్టుకొచ్చాయి అవన్నింటినీ తీసుకొని సమన్వయం చేసేస్తానంటే అదే అయ్యే మాట కాదని ఈ పురాణాలన్నిటికీ సమన్వయం చేసే స్థానం ఎవడైనా బయలుదేరాడంటే దా దాంట్లో వాడు మునిగిపోతాడు తప్ప వాడు సమ వాళ్ళకి ఖర్చు అయిపోతాడు సమన్వయం ఏమి ఉండదు వాటికి ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఎవరికి వచ్చింది వాడు రాసిన దానికి సమన్వయం ఏమి ఏదైనా ఒక వ్యవస్థితంగా ఉండడానికి సమన్వయం ఉంటుంది తర్వాత ఇంకొకటి సమన్వయం చేయాలి సమన్వయం చేయాలని ఇవ్వండి నేను ఒకసారి అంటూ అంటే అది రకమైన ఇమ్మెచ్యూరిటీ అన్నమాట అప్పుడు ఒక ఆచార్యుడు నన్ను అడిగారు ఎందుకు సమన్వయం చేయాలి ఎందుకు సమన్వయం చేయాలి ఇప్పుడు ఆత్మ అకర్త వీడు అజ్ఞాని కర్మల్ని చేస్తూ ఉంటాడు ఆత్మకర్త అనుకుని దీనికి దానికి సమన్వయం ఎందుకు చేయాలి ఈ సమన్వయం చేయడం ఇదో పనా కమ్యూనిజము క్యాపిటలిజం సమన్వయం చేస్తూ ఉంటే ఎలా ముందుకుతుంది ఒకడేమో ఒకటి చూపుకుంటే ఒకడు పడమరంటారు సమన్వయం చేస్తానంటే ఈ తాడు ఆ తాడు పెట్టుకుని మళ్ళా వేసుకుని ఏమన్నమాట అది ఎందుకు సమన్వయం చేయాలి దేని దాటిని దాన్ని వదిలేసి సత్యాన్ని పట్టుకునే పనిచేయాలి కానీ సమన్వయం చేయటం ఇదోపనా అని ఒక ఆయన అంటే ఓపెన్ మైండ్ తో ఉంటే కొత్త కొత్త పాయింట్లు తెలుస్తాయి ఓపెన్ మైండ్ ఏం లేకుండా మైండ్ క్లోజ్ చేసి పూర్తుంటే కొత్త పాయింట్లు తెలియడం మాట అలాంటి పెట్టి తెలిసింది కూడా పూర్తుంది కాబట్టి ఆ శంకరుల కాలం నాడు ప్రసిద్ధంగా నాలుగు వేదాలకు సంబంధించిన ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లు విధానము విధానము అంటే విపరీత గానం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా గానం చేయడం సో అంటే విరోధము విరోధము ఉన్నది అని పూర్వపక్షం అంటే కారణ బ్రహ్మజగత్ కారణం అన్న విరోధం లేదయా కార్యం అయిన జగత్తు బ్రహ్మ నుంచి ఏ క్రమంలో వచ్చింది ఎలా వచ్చింది రూపంలో వచ్చింది అన్న దాంట్లోనే విరోధం తప్ప బ్రహ్మ జగత్ కారణం అన్న దాంట్లో విరోధం ఏం లేదు ఇప్పుడు కొండపల్లి బొమ్మలు అంటారు ఎప్పుడైనా ఉన్నారా కొండపల్లి బొమ్మలన్నీ చెక్కతో చేస్తారు కొండపల్లి బొమ్మలు చెక్కతో చేస్తారు దాంట్లో విరోధం లేదు అవి బాగున్నాయని బాగులేవని ఒకప్పుడు బాగా చేసి ఇవ్వాలి కొంచెం ఆ కళ అంతా అంతరించిపోయింది సరిగ్గా చేయట్లేదు బావు బొమ్మలు బాగున్నాయి ఇంటికి బాగున్నప్పుడు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి మీరు లక్ష చెప్పచ్చు వాటి గురించి బట్ అవన్నీ చెక్కతో చేస్తారు అన్న దాంట్లో తేడా ఏమీ లేదు అదేవిధంగా ఈ బ్రహ్మ జగత్ కారణం అన్న దాంట్లో విధానమేమీ లేదు కేవలం ఆ బ్రహ్మ నుంచి ఎలా పుట్టిందన్న దాంట్లో విధానము కలదు ఆ విధానం కూడా అంత ఇంపార్టెంట్ కాదని కొంతవరకు ఆ విధానాన్ని ఆచార్యులు భవిష్యత్తులో వియదశృతే హే అని ఇచ్చాది నవ్ వియదశృతే హే ఇచ్చారిది సూత్రాల్లో పరిహారం చేస్తారని ఇదంతా చూసాం తర్వాత జగత్తు సత్యమని చెప్పడం ముందు లేదు కనుక విధానము ఉన్నా కూడా అభ్యంతరం లేదు ఎందుకంటే ఇది ఎలాంటిదంటే జగత్తు గురించి చెప్పే దాంట్లో విధానం ఎలాంటిదంటే ఇద్దరు సినిమాకి వెళ్ళారు ఇద్దరు సినిమాకి వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చి ఆ సినిమా గురించి చర్చ చేసుకుంటున్నాడు ఆ సినిమాలో ఫలానా పద్ధతిలో ఉంది సినిమా అని ఒకడు అంటున్నాడు అలా లేదు ఇంకోలా ఉందని రెండో వాడు అంటాడు క్యా ఫరక్ పడతా ఇప్పుడు ఆ సినిమా ఇలా ఉందన్నా సినిమా అలా ఉందన్నా ఎలా ఉందన్నా అది హుళక్కి వాళ్ళిద్దరికీ విధానం ఉన్నా ఆ విధానం పెద్ద విషయం కాదు సినిమా సత్యం కాదు అని తెలుసుకున్నవాడికి ఆ చాలే ఊరుకోండి అంటాడు అంతేకాదు అదేదో తెలుసుకునే ప్రయత్నం చేయడు అదేవిధంగా ఇక్కడ కూడా జగత్తుకి సంబంధించిన విధానము అంటే బ్రహ్మ విషయంలో విధానం లేదు తప్ప జగత్తుకి సంబంధించి విధానం అనేది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అది పెద్ద విషయం కాదు అని మొత్తం అదంతా సెటిల్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక సూత్రం ఉంది ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏమిటంటే అవతారిక యత్న కారణ విషయం విధానం దర్శితం అవసద్వా ఇదమగ్ర ఆసీత్ ఇది తత్పరిహర్త్యం అదే కార్య జగత్తు ఎలా పుట్టింది క్రమంలో పుట్టింది అనే దాంట్లో విధానం పెద్ద విషయం కాదు విధానం ఉన్నా విషయం కాదు లేకున్నా విషయం కాదు ఎందుకంటే జగత్తు అది అంత దిఖావట్ దాంట్లో సత్యమేమీ లేదు డజన్ మ్యాటర్ ఇంకాన్సీక్వెన్షియర్ దాన్ని అంతా జగత్తు పుట్టిన క్రమం అంత పెర్ఫెక్ట్గా చెప్పారన్నా అంత పెర్ఫెక్ట్గా చెప్పలేదండి కొంచెం ఇటు అటుగా చెప్పారన్నా డజన్ మ్యాటర్ చెలేగా ఎందుకంటే సత్యం కాదు అది కనపడేది ఎలా ఉన్నాను నడుస్తుంది అని మీరు తోచిపుచ్చారు దాన్ని బానే ఉంది కారణంలోనే విధానం ఉంది కాదండి కారణంలో విధానం లేదని మీరు అంటున్నారు మేము కదా అంటే మీకు చెప్పానండి కారణంలో విధానం లేదు కార్యంలోనే విధానం ఉందని మీరు ఎలా చెప్పుకొచ్చారు అంగీకారమే కానీ మాకు కారణంలోనే విధానం కనపడుతోంది ఇప్పుడేం చేస్తారు కారణం ఇత్య కాదుగా కాబట్టి విధానం ఉండకూడదు కారణం సత్యవస్తుంది విధానం ఉండకూడదు ఉంది ఎక్కడ అంటే అసద్వా ఇదమగ్ర ఆసీతతో వై సభజాయత అనుంది సత్ అంటే జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది అసత్ శూన్యం నుంచి పుట్టింది అని అసత్ శూన్యం అని అర్థం దానికి వేరే అర్థమకలు చూడాలి శూన్యం నుంచి పుట్టింది అని అలా ఉంది వాక్యం చైత్రీ ఉపనిషత్తులో ఉంది మరి బ్రహ్మ నుండి పుట్టింది అని చెప్పాల్సింది పోయి శూన్యం నుంచి పుట్టింది అంటే అది విధానంలో పడతుంది అలా మీకు వర్కౌట్ కాదు కిటికీత వేసేసి కిటికీ వేసేసి తెర వేసేస్తే అది ఇప్పుడు తెర వేసేసుకోండి హాయిగా అది ఇప్పుడు ఆ నీడలో కూర్చొ కాదు గాలి అంటే గాలి వేడి గాలి మీరు చెంత చేయండి చాలా పెడతారా కాబట్టి విధానము కారణము ఉండే కదా అని కోరపక్షం అత్ర ఉచ్యతే సో ఆ కారణ విధానం అంగీకారం కాదు దానికి పరిహారం చూపించాలి ఈ విషయం మనందు ఆచార్యులు బదరాయుని ఆచార్యులు చెప్తున్నారు ఏమని అంటే సమాకర్షాత్ అనే సూత్రం దానికి శంకరులే వ్యాఖ్యానం చేస్తారు అసత్వా ఇదమగ్ర ఆసీత్ ఇది నత్ర అసత్ నిరాత్మకం కారణత్వ శ్రావ్యతే ఇప్పుడు అక్కడ ప్రకరణం మీకు కొంత ఐడియా ఉన్నాయి ప్రకరణం ఏమిటంటే బ్రహ్మవల్లి అనేది ప్రకరణం అది ఎలా ప్రారంభం అవుతుంది బ్రహ్మ విదాప్నోతి పదం అని ప్రారంభ బ్రహ్మను తెలుసుకుంటే మోక్షం బ్రహ్మ ఏమిటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది అది బ్రహ్మ ఈ బ్రహ్మ నుండి ఆ బ్రహ్మయే ఆత్మ తస్మాద్ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆ బ్రహ్మ నుండి ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి ఆపహ అప్పులు అగ్ని అగ్నేహే ఆపహ అప్పుల నుండి పృథివీ పృథివి నుండి మొక్కలు అవి దాని నుంచి ప్రాణులు వాటి దేహాలు అని బ్రహ్మతో మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చేశారు డౌ ఆ అన్నమయంలో మొదలుపెట్టి ఇక్కడి నుంచి ప్రాణమయం ఇక్కడ నుంచి మనోమయం ఇక్కడి నుంచి విజ్ఞానమయం ఇక్కడి నుంచి ఆనందమయం ఆనందమయం యొక్క పుచ్చము బ్రహ్మ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళి అప్పుడు ఏమన్నారంటే ఈ బ్రహ్మ లేదని ఎవడైతే అంటాడో వాడే పోతాడు బ్రహ్మ ఉందన్న వాడే తన యొక్క ఉనికినే చెప్పుకున్నట్టయింది ఇప్పుడు దేవుడు లేడు అని మీరు అనాలనుకోండి However, devu, all existence is God. All existence, which includes your own existence, is God. Now, we say, devu, not there. Devu, not there, because I will not be. Devu, not there, because I will not be. That's why, I will not be. I will not be. అలాగే దేవుడు లేడు అని చెప్పాలంటే నేను ఉండాలి నేను ఉన్నాను అంటే దేవుడు ఉన్నట్టే కాబట్టి ఆల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ గాడ్ అన్నంత సందర్భంలో నాస్టికుడు అనే మాత్రం ఉండదు అర్థం మనం అనుకునే దేవుడిని వాడు మీరు ఎవరో ఒక ఆయన్ని చూపించి బట్టదలాయన్ని చూపించి ఆయన దేవుడు అంటారు అంటే ఈ వీడు ఒప్పుకోడు బట్టదల ఆయన కాబట్టి ఆపోజిట్ ఆయన్ని మొత్తానికి ఎవరో ఒక ఆయన్ని చూపించి దేవుడు వీడు ఒప్పుకోడు నేను ఒప్పుకోనంట అయితే నువ్వు నాస్తికుడు అవి అయితే దేవుడు స్వర్గంలో ఉన్నాడు నేను ఒప్పుకోనంటారు అయితే నువ్వు నాస్తికుడువి ఆ నాస్తికత్వం వేరు ఎగ్జిస్టెన్స్ ఆల్ ఎగ్జిస్టెన్స్ గాడ్ అన్నప్పుడు ఎవడో నాస్తికుడు మిగలేదు ఎందుకంటే నాస్తి కూడా దేవుడు లేడనాలంటే వీడే లేకుండా పోతాడు అని ఆ మాట చెప్పారు అస బ్రహ్మేట వేట అస అసన్నే వసభవతి అసద్భం అని చెప్పారు చెప్పి ఆ బ్రహ్మ తను సంకల్పించింది సృష్టించింది అనేకముగా తయారైంది అన్నదంతా చెప్పారు సృష్వాతో దైవాలు ప్రాదుషిత అదంతా చెప్పారు చెప్పి ఇప్పుడు ఏమన్నారు ఆ సద్వా ఇదమగ్ర ఆసీకని వచ్చింది అది క్రమం బ్రహ్మ వల్లి క్రమం అంతా మీ ముందు నేను చెప్పాను ఇప్పుడు ఈ అసత్ జగత్కారణమైతే ఆ పైపెరాలన్నిటికీ ఆపోజిట్ అయిపోలేదండి అది కాబట్టి ఇక్కడ అసత్తు జగత్కారణమని చెప్పటముందు అభిప్రాయం కాదు అసత్వాయుద్ర ఆ సీట్ అంటే తర్వాత ఈ అసత్తుకి శూన్యమని కూడా అర్థము కాదు మీరు ప్రకరణం అన్నది కూడా చూసుకోవాలి కదా ఇక్కడ అసత్శబ్దము చేత నిరాత్మకము అంటే శూన్యము అంటే తను లేనిది అంటే శూన్యం అది జగత్ కారణము అని చెప్పి వాక్యం ఖాదతి దేవతవాక్యం మరి యసే వసవతి అసద్బ్రహ్మేతి వేద చే అస్తి బ్రహ్మేతి చేేద సంతమేనంతతో విదురి అని వాక్యము ఎవరైతే బ్రహ్మగలదు అని అని స్వీకరిస్తాడో వాడే తన యొక్క ఉనికినే స్వీకరించిన వాడు అవుతాడు వాడే ఉన్నవాడు అని చెప్పారు ఇది అసద్వాదాపవాదేనా అస్తిత్వ లక్షణం బ్రహ్మ అని చెప్పారు ఏమండి బ్రహ్మ లేదంటే వాడే లేకుండా పోతాడు ఎవడు బ్రహ్మ ఉందంటాడో వాడే ఉన్నవాడు అని ఆ రెండు పక్షాలు చెప్పారు ఆ రెండు పక్షాల్లో ఆ చెప్పిన వాక్యాలను బట్టి మీకేం తెలిసింది శూన్యవాద నిరాకరణం చేసి బ్రహ్మ అస్థి బ్రహ్మ అస్థి కాదు అస్థి బ్రహ్మ బ్రహ్మ ఉందని కాదు ఉనికి బ్రహ్మ అర్థమైందా తేడా మీకు అర్థమైందా బ్రహ్మ ఉండడమే బ్రహ్మ అని శూన్యవాద నిరాకరణం చేసి లేకుండుటనేది బ్రహ్మ కాదండి ఉండడం అనేదే బ్రహ్మ అని శూన్యవాద నిరాకరణం చేసి బ్రహ్మని అస్తిత్వ రూపంగా నిరూపించారు అస్తిత్వ లక్షణం బ్రహ్మ ఆ మంత్రం చెప్పింది అది చెప్పి ఆ బ్రహ్మని మళ్ళీ మనకి బోధించాలి ఎలాగా అన్నమయాది కోశ పరంపరయా ప్రత్యగాత్మానం నిర్ధార్యా అప్పుడు ఆ బ్రహ్మను నిర్ధారించాలి ఏమైనా నిర్ధారించాలి అది నువ్వే నేను ఎలా అవుతానండి నేనెలా అవుతాను ఆత్మ ఆత్మయా బ్రహ్మ అంటే ఆత్మ బ్రహ్మ ఎలా అవుతుంది ఓకే ఆత్మ అంటే నువ్వేమనుకుంటున్నావు చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఆత్మ అంటే ఆత్మ అంటే ఏముందండి ఇదిగో నేను ఫైవ్ ఫుట్ టెన్ ఫీటు అరవై ఏళ్ళు నాకు అంటే అది కాదు ఆత్మ ఫుట్ టెన్ ఫీటు అరవై ఏళ్ళు వచ్చింది అది అన్నమయం అన్నం ఫుడ్ బాడీ అది పోయినం చేసి నిలబెట్టండి అది ఆత్మ కాదు దాని లోపల ఉంటుంది అచ్చా దాని లోపలంటే చేతులు కాళ్ళు కడుపుతూ ఉండే ప్రాణము అయి ఉంటుందా అయి ఉంటుంది సరైతే ప్రాణము ఆత్మ ఆ ప్రాణం కూడా ఇక్కడుంది గోడలో లేదు అది బ్రహ్మలో అవుతుందంటే ప్రాణం లోపల ఇంకో ప్రాణం కూడా కాదు ఆత్మ ఇంకొంచెం లోతుకు వెళ్ళి మనస్సు మనస్సు ఆత్మవుతుందా దానికంటే కూడా లోతుకు వెళ్ళి విజ్ఞానం ఆత్మవుతుందా దానికంటే కూడా లోతుకు వెళ్ళి ఆనందమయం వచ్చిపోయే ఆనందం ఆత్మవుతుందా దానికంటే కూడా లోతుకు వెళ్ళం అప్పుడు ఇంకా ఆ చైతన్యము దగ్గర చేరతా అంటే సాక్షి చైతన్యం ఇంకా అంతకంటే లోతుకు వెళ్ళి దేవుండదు అక్కడితో రాకడం అంటే చూడండి ఇంకొంచెం లోతుకు వెళ్ళాలి అని తెలియాలి ఇంకొంచెం లోతుంది అదానికి వెళ్ళాలి అని తెలియాలి అలా వెళ్ళి వెళ్ళి తెలుగులోకి వెళ్తారు ఇంకా తెలిసి ఇది ఏముండదు తెలియాలి అంటే ఆ తెలివి ఉండాలి ఇంకా తెలుగులోకే వెళ్ళిపోతే ఇంకా తెలియాల్సిందే ఉండదు అక్కడికి చేరుకుంటారు ఇంకా ఆ తర్వాత చేరాల్సిందేముండదు దానికి ప్రత్యేక ఆత్మ అంటే ప్రత్యేక చాలాసార్లు చెప్పాను నేను అయితే ఎప్పటికప్పుడు పరగడు జనాలకు మర్చిపోతూ ఉంటానని అలా చెప్తూ ఉంటాను అంచుగతవు అంచుధాతు అంచు ధాతువు కాస్త అగ్గవుతుంది అచ్చ అయ్యా పోతుంది అగ్గవుతుంది అచ్చయ్యి అగ్గవుతుంది వెళ్ళుట ప్రతి అంటే వెనక్కి ప్రతి అంచు ప్రత్యంచ్ వెనక్కి వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా ఇంకా వెనక్కి వెళ్ళడానికి లేదు మీరు మధ్యలో హాల్ మధ్యలో గెలపడ్డాకనుకోండి వెనకడుగే వెనకడుగే వెనకడుగే అంటే ఎక్కడ వరకు వేస్తారు ఈ గోడ వరకు వేస్తారు ఇంకా ఆ తర్వాత వెళ్ళడానికి ఏం కూడా అలాగా ప్రత్యేకాత్మ రూపంగా అశుద్ధ చైతన్య రూపంగా నిర్ధారించి అది బ్రహ్మవడంలో మీకేమైనా అభ్యంతరం ఉందా మాకేమో అభ్యంతరం లేదు మహాశయ అది బ్రహ్మ అయితే మాకేమైనా అభ్యంతరం అప్పుడు కూడా అభ్యంతరం ఉందన్నాడంటే వాడు ఇండాక్ట్ అయి ఉన్నాడని అర్థం అంటే వాడిని అలాగే నూరి పోసేసి వాడి నోట్ వాళ్ళలో వాడు వాడు ఎప్పుడైనా నేను ఆత్మ బ్రహ్మ కాదు అని చెప్పడానికే వాళ్ళని ట్రైన్ చేసి ఉన్నారని అర్థం అలా ఇండాక్ట్రిమినేట్ అయిపోకారణం ఆ ఇండాక్ట్రినే ద్వైత ఇండాక్ట్రినేషన్ ఆ ఇండాక్ట్రినేషన్ లేకపోతే ఓపెన్ మైండ్ ఉన్నట్లయితే ఆ శుద్ధ చైతన్యమే దేవుడన్నంలో అభ్యంతరం ఉండదు ఆ విధంగా శృతి నిర్ధారించింది అంచేతనే ఉపనిషత్తులు ఔపనిషద సిద్ధాంతంలో మీకు అద్వైతం తప్ప ఉండదు ఈ పురాణం వచ్చేసి ఉపనిషత్తులు వెనక్కిపోయి పురాణం ముందుకు వచ్చేసింది పురాణంలో ఇంకా వ్యాసుడని పేరు ఒకటి పెట్టి ఎవడికి తోచిన పురాణం వాడు రాసేసాడు పురాణం ఒకటి రాసేయడం అయిపోయిన ఒక వ్యాసుడు వచ్చినట్లు లెక్క వ్యాసుడు వచ్చి పురాణం రాయడం కాదు పురాణం ఒకటి అయిపోయిన వెంటనే వ్యాసుడు వచ్చినట్లు లెక్క కాళికా పురాణం రాసేశారనుకోండి వాడ పురాణం రాసేసిన ఆ కాలికా పురాణం ఆయన అయిపోయింది అనేవాడు ఇది శ్రీహని అనేసిన వెంటనే వ్యాసమి రచితే అని వ్యాసాన్ని పెట్టేస్తాడు అతనే వ్యాసుడు అలా రాసిన ఆయనే ఇప్పుడు ఇది శ్రీ శంకరాచార్య విరచితం లింగాష్టకం సమాప్తం అని ఉంటుంది శంకరాచార్య లింగాష్టకం అంటే ఆ శంకరాచార్యులు ఎవరు అనుకుంటున్నారు ఈయన కాదు ఈ శంకరాచార్యులు కాదు వీళ్ళు చెప్పే కథలు కూడా కొంచెం ముందు వెనక చూసుకుని చెప్పడం మంచిగా ఉంటుంది శంకరాచార్యులు కైలాసం వెళ్ళారు తోసారి కాశీ వెళ్ళారినో రామేశ్వరం వెళ్ళారినో అలాగే కైలాసం వెళ్ళారంటే పక్కన ఉండరా కాదు కాదు కైలాసం కైలాసం వెళ్ళి అక్కడ పుస్తకం ఒకటి దొరికింది నాకు వల్ల పుస్తకం దొరికితే అప్పటికొచ్చే లక్షణం ఉంటుంది అప్పటికొచ్చి అంటే అడగకుండా ఒకటి వస్తారనుకో కూడా ఒటుారు అడుపులేరు ఆ పుస్తకం ఉంటే సంచిలో పెట్టుకుని దాన్ని భద్రంగా తేవడం నాకు అలవాటు అటు నుంచి ఇటు ఇటు నుంచి పెట్టుకుని అలాగే ఈ శంకరాచార్యులు కూడా అక్కడేదో పుస్తకం కనపడితే సంచిలో పెట్టాడు సంచిలో పెడితే నందీశ్వరే క్యా బాత్ హే ఆయన అంటే నువ్వు కొత్తదానికి అడ్డుగా అక్కడిని నడుచుకొచ్చేస్తుంటే వెనకాల నుంచి వచ్చేసి ఆ సంచిలో నుంచి ఆయన లాగేశాడు నువ్వు లాగిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని ఈయన లాగేశాడు ఈ లోపల ఈయన భూలోకానికి వచ్చేశాడు ఆయన కైలాసంలో మిగిలిపోయాడు ఓ కొంత నోట్లో ఆయన నోట్లో మిగిలిపోయింది కొంత ఇక్కడికి చేతికి వచ్చేసింది శ్లోకాలు ఇక్కడికి వచ్చేసే అరవై శ్లోకాలు ఐదు నోట్లో మిగిలిపోయాయి అప్పుడు శంకరాచార్య ఆలోచన చేసే అరవై శ్లోకాలు తనే రాసేసాడు అని చెప్తారు కథ కథ అయినట్టుగా చెప్తారు తప్పు కదండి అలా అది ఎప్పుడు పద్ధతిగా ఉండద్దా చెప్పేది కొంచెం సక్రమంగా ఉండాలి కానీ ఇటువంటివి శాస్త్రం రూపంలో అద్వైతాచార్యులు అద్వైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఇలాంటివి చెప్తే కన్ఫ్యూషన్లో పడిపోతారు జనాలు చాలా దుఃఖం కలుగుతుంది అలా చెప్పకూడదు ఆ సౌందర్య లహరలో ఫస్ట్ సెక్షన్ అరవై వరుసలు ఓ లెక్కన ఉంటాయి మిగిలిన అరవై వరుసలు మరో లెక్కన ఉంటాయని ఏడవాలి కానీ ఇలాగ చెప్పకూడదు కథ ఇలాంటి కథ చెప్పకూడదు నేను చెప్పేది సైంటిఫిక్గా చెప్పడం అభ్యాసం చేయాలి ఇర్రేషనల్గా చెప్పకూడదు కాబట్టి ప్రతి వాడు శంకరాచార్యులు రాసిందే ఈ శంకరాచార్యులు రాశాడు అది శంకరాచార్యులు రాశాడు అనుకో కాబట్టి ఇది ప్రపనిషద్ ఔపనిషద సిద్ధాంతం అంటే బ్రహ్మ అది ఉపనిషత్ సిద్ధాంతం దాంట్లో మళ్ళీ ఇన్ని రకాలు లేవు నిర్ధార్య అది కూడా బ్రహ్మవల్లిలో చక్కగా నిర్ధారణ చేశారు ఉపనిషత్తులో ప్రవేశించాక ప్రత్యేగాత్మ బ్రహ్మ అవుతుందా కదా సగం బ్రహ్మయ్యే సగంజీవుడిగా ఉంటుందా ఇన్ని వికల్పాలు ఏమో ఉండవు ఉపనిషత్తులో ప్రవేశించాక ఇంకా ప్రత్యేకాత్మ అంటే బ్రహ్మయ్యే నిర్ధారితమైపోతుంది అలా నిర్ధారణ చేసి బ్రహ్మవల్లంతా ఆయన మన ముందు పెడుతున్నారు ఇంకా తర్వాత ఏం చెప్తున్నారో తెలుసిన శోకామయత తమేవ ప్రకృతం సమాకర్ష్యా అగో సమాకర్షాత్ సూత్రం శోకామయత అని మొదలుపెట్టారు సహ అకామయత సహ అంటే వాడు లేక అది పుల్లింగ శబ్దం అది కోరేను అకామయత అది కోరెను కోరేను కోరుకోలేను ఇప్పుడు అది అంటే ఏమిటవుతుంది శూన్యం అవుతుందా బ్రహ్మ అవుతుందా బ్రహ్మ అవుతుంది ఎందుకంటే సర్వనామ శబ్దము వెనకాల ఉన్న తత్వాన్ని ముందుకు తీసుకొస్తుంది సో అసన్నే వసవతి అసద్బ్రహ్మేతి వేద చే అస్థి బ్రహ్మేతి చేద సొంతమైనంతతో విదురితి సొంతమైనంతతో విదురితి తర్వాత శేషరీర ఆత్మ పూర్వస్తే వచ్చి వచ్చి వచ్చి సో కామేత అని అంట అంటే సహ అంటే అది ఆత్మయైన బ్రహ్మ సహ అంటే ఆత్మ ఆత్మయే బ్రహ్మ అని దానికి నిర్దేశం సహ అది బాడు అంటే ఆత్మా బ్రహ్మ అని ఆ విధంగా మళ్ళీ ఆ బ్రహ్మని లాక్కొచ్చారు కిలక పట్టుకుని మళ్ళీ లాక్కొచ్చారు సమాకృష్య పట్టుకు లాక్కురావడం మిమ్మల్ని నాటుకొచ్చి అప్పుడు ఏం చేశారు సప్రపంచాం సృష్టి సృష్టిం తస్మాత్ శ్రావయిత్వ అదిగో ఆ సహ అంటే ఆత్మాభిన్నమైన ఏక ప్రత్యగాత్మయైన బ్రహ్మ నుండి సృష్టిం శ్రావయిత్వ సృష్టిని వినిపించారు శృతి వినిపించింది సృష్టిని చెప్పింది శోకామయత బహుశాం ప్రజా ఏ ఏతి నేనే జగత్తుగా ప్రకటమైపోతాను సతపోతపప్యత బాగా ఆలోచించింది ఆ బ్రహ్మ సతపస్తత్వ అలా ఆలోచన చేసేసి ఇద ముందు సర్వమ సృజత ఈ సర్వమును సృష్టించింది ఈ సర్వము అంటే ఏమిటనుకుంటున్నారు సత్యత్యచ్చ అభవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనంచ నిలయనంచ విజ్ఞానం అవిజ్ఞానం చ సత్యం చ అభతంచ సత్యం అభవత్ ఇదంతా ఈ సకల సృష్టిని సృష్టించేసింది ఈ సకల సృష్టి అంటే ఏమిటి నిరుక్తమో అనిరుక్తము కొన్నింటిని డిఫైన్ చేయగలుగుతారు కొన్నింటిని డిఫైన్ చేయలేకపోతారు నిలయానము అనిలయానము వాయువుకి ఆకాశము నిలయన నిలయము కాబట్టి వాయువు నిలయానము ఆకాశము అనిలయానము ఏదో ఉంటాయి కొంచెం ఆ భాషను వెరిఫై చేసుకోవాలి ఈ విధంగా ఈ వెరైటీతో కూడిన సృష్టి సప్రపంచాం సృష్టిని పంచభూతములతోటి ఇంతటి వెరైటీ వెరైటీతోటి కూడిన సృష్టిని సృష్టి జగత్తు ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినది అని చక్కగా నిరూపించారు అక్కడ ఇది శూన్యం నుంచి సృష్టి చెప్పిన వాక్యాలు కావు పరమాత్మ పరబ్రహ్మ నుండి సృష్టిని చెప్పారక్కడ చెప్పి తత్సత్యమిక్ష ఉపసంహృత్య అప్పుడు ఇంకా ఆ సృష్టి అయిందని చెప్పి చెప్పి చెప్పి ఉపసంహారం చేసేస్తున్నాం ఈ జగత్తుకి సత్యం అని పేరు సత్యం అంటే టూప్తని కాదు సత్ త్యా సత్యత్యత్యాభవత్ సత్ త్యా సత్ అంటే పృథివీ అప్పు తేజ క్య అంటే వాయువు ఆకాశ మూడు కనపడతాయి రెండు కనపడదు మూర్త అమూర్త మూర్తమూర్తములు ఆ విధంగా దాన్ని ఉపసంహారం చేశారు ఈ విధంగా సృష్టి అయిందని చెప్పి అప్పుడు తదేష్లోకో భవతి అని అన్నారు ఈ విషయము ఈ మంత్రము కాలదు అని చెప్పారు ఇంతవరకు చేసిన ఈ బ్రహ్మ సకల జగత్తు పుట్టింది అనే విషయము ఈ మంత్రము కాలదు అని చెప్పారు చెప్పి అప్పుడు ఏమన్నారంటే అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని వచ్చింది ఇప్పుడు చెప్పండి ఈ అసత్ అంటే శూన్యమంటారా ఏమంటారు కానీ శూన్యం అవుతుంది ఇంత వర్ణన చేసి ఈ విషయమునందు ఈ మంత్రము గలదు అని చెప్పే మంత్రము ఆ బ్రహ్మని చెప్పేది అవుతుంది జగత్తు ఎలా వచ్చిందో చెప్పేది అవుతుంది తప్ప శూన్యమందుకవుతుంది కాబట్టి శూన్యము కాదు సో తదపేష శ్లోకోవతి అని చెప్పి అంటే ఇదే అంశమునందు ఈ మంత్రము గలదు శ్లోక అంటే మంత్ర మంత్రము గలదు అని చెప్పి తస్మిన్నేవ ప్రకృతే అర్థే శ్లోకం ఇమం ఉదాహరతి మనం చర్చిస్తూ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ నుండి జగత్తు ప్రకటమగుట అనే ఈ అంశంలో ఈ మంత్రము గలదు అని ఉదాహరిస్తోంది శృతి ఏమని అసద్వా ఇదమగ్ర ఆసీత్ అది ఆ వాక్యం యొక్క కాంటెక్స్ట్ కాబట్టి ఆ కాంటెక్స్ట్ని మనస్సులో పెట్టుకుని అసత్ అంటే అర్థం చెప్పాలి ఇప్పుడు సైంధవం ఆనయ అన్నాడు సైంధవమును తీసుకురము అన్నాడు వాడు ప్రయాణానికి పెట్టే బేడా సర్దుకుని సం చెప్పుల్లో కాళ్ళు పెట్టి సైంధవం ఆనయ సైంధవము తీసుకురమ్ము అంటే గుర్రాన్ని తీసుకురావాలి అతను అతను గుర్రం మీద స్వారీ చేసి వెళ్ళిపోతాడు గుర్రాన్ని తీసుకొస్తే ఈ సామాన్లన్నీ పెట్టుకుని ఎక్కేసి వెళ్ళిపోతాడు భోజనం చేస్తున్నాడు సాంబార్ అయిపోయింది పెరుగు వడ్డించారు సైంధవ మానయా అప్పుడు గుర్రాన్ని తీసుకురాకూడదు అప్పుడు సైంధవం ఉప్పు సింధు అంటే సముద్రం నుంచి పుట్టేది ఉప్పు అప్పుడు ఉప్పు వేయాలి పెరుగు వేసుకుని సైంధవ అంటే గుర్రం తీసుకొచ్చి ప్రయాణంలోకి చెప్పుల్లో కాలు పెట్టి సర్జీభుదాన్ని వేసుకుని సైంధవ మానయా అంటే ఉప్పు తీసుకొచ్చి అలా చేయకూడదు ఆ పదానికి అనేక అర్థాలు ఉంటాయి ఆ సందర్భాన్ని మనం పోవాలి ఇక్కడ అసద్వాయిదమగ్ర ఆసీతంటే ఈ జగత్తు అగ్రమునందు అసత్తుగా ఉండిన ఉంటే అంటే శూన్యం కాదు ఇంతవరకు చెప్పిన కథ అంతా ఇంతలో మళ్ళీ శూన్యమేటి అక్కడ అసత్ అంటే బ్రహ్మయే ఆ బ్రహ్మనే అసత్ అన్నారు బ్రహ్మణ అసత్ ఎలా అన్నారో అది కొంచెం వెరిఫై చేసుకోవాలి అది చెప్తారుది తసత్ నిరాత్మకం అస్ శ శ్లోకే అభిప్రేయేత తన్యసమాకర్షణే అన్యస్ ఉదాహరణత్ అసంబద్ధం వాక్యం ఆపజేత ఇక్కడ అసత్ అంటే నిరాత్మకము శూన్యమని మీరు అర్థం చెప్తే ఈ విషయమునందు ఈ మంత్రము కలదు అని ఆ మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రదేశ శ్లోకో భవతి ఈ విషయమునందు అంటే ఏ విషయమునందు ఈ పరబ్రహ్మ పరమాత్మ నుండి జగత్తు పుట్టిన విధి అనే విషయమునందు అని ఆ టాపిక్ని సర్వనామతోటి ఇక్కడికి సమాకర్ష చేసి దాని ఎందు ఈ మంత్రము చెప్తాను అని ఆ మంత్రం శూన్యం గురించి చెప్తే ఏ విషయం గురించి ఏ మంత్రం చెప్పినట్టు అగ్నిని పూజిస్తానని వరుణుని మంత్రం చెప్పినట్టు ఉంటుంది తప్ప అగ్నిని పూజిస్తాను చెప్పి అగ్ని మంత్రం చెప్పినట్టు ఉండదు బ్రహ్మనుడి జగత్సృష్టిని చెప్పి ఆ విషయంలో ఈ మంత్రము గలదు అని శూన్యమే సర్వము అని చెప్పారనుకోండి శూన్యానికి చెందిన మంత్రం బ్రహ్మకర్ణయించినట్టుగా ఆ వాక్యములు అవి అసంబద్ధంగా తయారవుతాయి వాటికి ఆ పొంతన లేకుండా పోతుంది అది తప్పు కదా మరి అలా చెప్పకూడదు శృతి యొక్క అర్థాన్ని అలా చెప్పకూడదు ఈ రోజుల్లో పొంతన ఇది లేకుండా ఆర్గ్యుమెంట్ అనేది ఒక పద్ధతి లేకుండా ఆర్గ్యూ పోతూ ఉంటారు అలా ఉండకూడదు శాస్త్రం అంటే శాస్త్రం అంటే కొంచెం సిస్టమేటిక్గా పద్ధతిగా ఉండాలి వస్తు తస్మాత్ నామవ్యాకృతవస్తుయ రాణ సబ్ద ప్రసిద్ధ్యాకరణాభావాపేక్షయా ప్రాత్పత్తే సదే బ్రహ్మా అసదివ ఆసీపచ కాబట్టి ఇక్కడ అసత్ అంటే బ్రహ్మే అసత్ అంటే అభిప్రాయం ఏమిటంటే బ్రహ్మ శూన్యము అని కాదు సత్తు కానిది బ్రహ్మ శూన్యమే బ్రహ్మ అని కాదు అభిప్రాయం ఏమిటంటే సాధారణంగా సత్త అనే శబ్దాన్ని కార్యమునందు అసత్ అనే శబ్దాన్ని కారణమునందు ప్రయోగిస్తారు మీరు కార్యాన్ని చూడగలుగుతారు కారణాన్ని కంటితో చూడలేరు ఇప్పుడు బంగారమును మీరు కంటితో చూడలేరు ఆ బంగారం యొక్క ఒక కార్యాన్ని మాత్రమే మీరు చూడగలుగుతారు కార్యం అంటే ఏమిటి కరిగించిన బంగారము చూడగలుగుతారు తేగలాగా తేగ అయిన బంగారము కడ్డీ బంగారము బిస్కుట్ బంగారము నెక్లెస్ బంగారము కంకణ బంగారము ఇలాగ ఈ కార్యాల్ని చూడగలుగుతారు తప్ప అసలు ఈ కార్యరూపము సంబంధం లేని బంగారము మీరు కండకంటి కనపడతాయి అది అటాలిక్ అఫ్ సార్క్షన్ స్పెక్ట్రాస్కోపీలో ఇలా ఓ గీత కింద వస్తుందంటే అది కంటితో చూసేది కాదు ఆ బంగారం ఎందుకు పనికిరాదు కూడా అది తెలుసుకుని దండం దేనికి పనుకొచ్చేది కాదు పనికొచ్చేది అంటే కార్యరూపమనే బంగారమే అలాగే నామరూపములు గలదియే ఉన్నది అని మానవుని యొక్క బుద్ధి అలా పనిచేస్తుంది దేనికి నామరూపాలు ఉంటాయో అది ఉన్నట్టు లెక్క నామరూపాలు లేకుంటే అది లేనట్లే అని జనులు అనుకుంటారు నామరూపముల చేత దృఢంగా నొక్కివేయబడిన బుద్ధి ఎందు అలా భాషిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఎవరన్నా అడగండి మీరు ఇప్పుడు ఇక్కడ ఏముంది చెయ్యి ఉంది అవునా ఇప్పుడేముంది అక్కడ ఆ చెయ్యి ఉన్నటువంటి ఇప్పుడు ఏముంది ఏమీ లేదు అదే అసత్ అంటే ఇప్పుడు ఇప్పుడు చెయ్యి ఉంది కదా ఆ చెయ్యి ఉన్న చోట ఇప్పుడు ఏముంది ఏమీ లేదు ఏమీ లేకపోవడం ఏమిటండి ఆకాశం ఉంది కదా సర్లేండి ఆకాశం ఉందిలేండి ఆకాశం ఉంది మాకు తెలుస్తుంది కానీ ఏమీ లేదు ప్రకాశం ఉంది కదా ప్రకాశం అంతటా ఉంది అక్కడైనా అంతటా ఉంది అలాగా మీరు అలా చెప్తారు ఏమిటి అక్కడ ఇప్పుడు ఏమీ లేదు అని వాడు ఏమీ లేదనే అంటాడు ఆకాశము ఉంది కదా అంటే ఆకాశం లెక్కలోకి రాదండి అంటే ఎందుకు రాదు లెక్కలోకి దానికి రూపం లేదు నామం లేదు నా రూపం లేదు ప్రకాశం అది దానికి రూపం లేదు నువ్వు పది రూపాయలు టికెట్ కొనుక్కుని సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు చక్కగా ప్రకాశం వేసేసి ఒక గంట ప్రకాశం వేసి పంపించేస్తే ఒప్పుకుంటారా మీరు ఒప్పుకోరు కాదండి మాకు సినిమా కావాలంటే నామ రూపాలు మిక్సీ అంటే మాకు మిక్సే కావాలి కాదని చూడండి తెర మీద ఉన్నది సత్య వస్తువులను చూడండి ఏముందండి తెర మీద ఏమీ లేదు ఏమీ లేదు అసత్వం సినిమా చూపిస్తే అసత్ అలా వచ్చిన అసత్వ అంతేగాని అసలే ఏమీ లేదని మాత్రం కాదు కాబట్టి బ్రహ్మ సత్తే కానీ నామరూపములు లేని సత్ ఖండితము కానీ సత్ నామరూపములు అంటే ఖండితం అయిపోతుంది ఖండితము కానీ సత్ అఖండ సత్ అఖండ సత్తే అఖండ సత్ ఎలా ఉంటుందో తెలుసినా దానికి శబ్దం ఉంటుందా ఉండదు రూపం ఉంటుందా ఉండదు రసం ఉండదు అఖండ సత్తుకు ఉండదు ఖండిత సత్తుకు ఉంటాయి అఖండ సత్తుకి రసం ఉండదు స్పర్శ ఉండదు గంధం ఉండదు మరి అఖండ సత్తు కారణం ఉంటుందా ఉండదు కార్యం ఉంటుందా ఉండదు దానికి ఏదైనా లేపం ఉంటుందా ఉండదు క్రియ ఉంటుందా ఉండదు సంబంధం ఉంటుందా ఉండదు ఇంతమంది ఏమీ లేకపోతే అది ఉన్నట్టే కాదు అది అసత్త అలా వచ్చింది దీనికి ఉపచారము అని ఉపచారము అంటే అది కాకున్నా అది అని చెప్పుట అది ఉపచారం యొక్క డెఫినేషన్ అది కాకుండా అది అని చెప్పుట బ్రహ్మ అసత్తు కాదు యథార్థంగా అసత్తు కాదు సత్తే అయినా ఈ సందర్భాన్ని బట్టి ఈ నామరూప బుద్ధి అనే సందర్భాన్ని బట్టి సత్తైన బ్రహ్మనే అసత్తని ఉపచారము చేసినారు ఉపచారం తప్ప అక్కడ శూన్యమని మాత్రం కాదు ఏషైవ అసదేవేదమగ్ర ఆసీత్నా ఇక్కడికి తైత్రీయం సెటిల్ చేశాం అసత్ అంటే అర్థం శూన్యము వలేకన్ పట్టే బ్రహ్మ అని బ్రహ్మకి శూన్యానికి పోలిక నేను మీకు ఇందాక నుంచి అదే కదా శబ్దం లేదు రూపం లేదు రసం లేదు అంటే అయితే శూన్యమే కాదు బ్రహ్మ శూన్యం ఎలా ఉంటుందో బ్రహ్మలాగే ఉంటుంది శూన్యానికి శబ్దర శబ్ద స్పర్శ రూపరస గ్రంథాలు ఉంటాయా ఉండవు శూన్యానికి నామరూపాలు ఉంటాయా ఉండవు శూన్యంలో క్రియా కర్తృత్వం భోక్తృత్వం ఉంటాయా ఉండవు శూన్యానికి లేక ఉండదు అయితే మా బ్రహ్మకి కూడా మీరు మా బ్రహ్మ గురించి చెప్తున్నట్టున్నారే అయితే బ్రహ్మకి శూన్యానికి ఒకలాగే ఉన్నాయి శూన్యం అసత్య అయితే బ్రహ్మ కూడా అసత్యేనా ఏమి ఓకే అసత్యే అనుకో అని ఉపచారం చేశారు తప్ప శూన్యమే సత్యమే అభిప్రాయం కాదు చూడండి శూన్యవాదానికి బ్రహ్మవాదానికి తేడా ఎంత తెలుసిన చాలా చిన్న తేడా వడ్ల గింజలో బియ్యపు గింజ ఫ్లిప్ బ్రహ్మవాదము ఫ్లాప్ శూన్యవాదము చాలా సింపుల్ డిఫరెన్స్ ఇంకేతనే శృతి గీతలలో నాకెప్పటికీ ఆశ్చర్యం శృతిగీతలు భాగవతంలో శూన్యతులాం ద్రహ్మ శూన్యమును పోలి ఉంటుంది అని భాగవతంలో చెప్పారు కాబట్టి భాగవతం బ్రహ్మవాదమే తప్ప శూన్యవాదం కాదు కదా శూన్యమును పోలి ఉంటుంది చెప్పడం చేత అసత్ అదే పోలికిన బట్టి ఉంది అలాగా భాగవతంలో ఒక అథ ఉండే శ్రీకృష్ణుడు వాసుదేవుడు కదా వసుదేవుడు అంటే వసుదేవుని కొనుక్కో అని అర్థం సొసైటీలో పౌండ్రకుడు అని ఒకడు వాడు పౌండ్ర దేశానికి అధిపతి వాడు ఈ శ్రీకృష్ణుడెలా వేరే పింఛం ఆయనే పెట్టుకోవాలనే పెట్టుకోకూడదా అని నెమల పింఛం పెట్టుకున్నాడు పీతాంబరుడు అంటే పీతాంబరం ఏముంది మార్కెట్లో కొనుక్కొని మనం కట్టుకుంటే మనమే పీతాంబరులం అని పీతాంబరం కట్టుకుంటాడు తర్వాత ఆయన నల్లని వాడంటే వీడు కొంచెం పచ్చగా ఉండేవాడు వీడు ఏం చేశాడంటే శరీరాన్ని కొంచెం బొగ్గు అది కాసుకుని నల్లగా తయార ఆయన మురళి వాయిస్తాడంటే మురళి అస్తమను వాయించగా ఉద్య పట్టుకుంటాడు నేను పట్టుకుంటాను ఆ మురళకు కొంచెం తను పట్టుకున్నాడు పట్టుకునే నేనే వాసుదేవుణ్ణి అని చెప్పాడు మీరు పౌండ్రకుడు కదా పుండ్రదేశాధిపతి కదా మీరంటే అవును పౌండ్రక వాసుదేవుడను అనే ఒక టఫ్ వస్తుంది అంటే వాసుదేవుడు కాకుండా వాసుదేవుడు వలె వ్యవహరించబడినాడు అదేవిధంగా ఇక్కడ కూడా బ్రహ్మ కాకున్నా శూన్యము కాకుండా శూన్యమని వ్యవహారం నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో నైన్టీన్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫైవ్ హిట్లర్ వస్తే డిక్టేటర్ ఆఫ్ జర్మనీ సెకండ్ వరల్డ్ వార్ అంతా అతనే నడిపించాడు చాలా వినాశ దుర్యోధనులు అటువంటి వినాశం కోసమే పుడతారు కొంతమంది దుర్యోధనులు ఎటువంటి కూడా మళ్ళీ హిట్లర్ అలా వచ్చారు ఇతని పేరు ఇప్పుడు ఆస్ట్రియాది ఆస్ట్రియాలోనో లేకపోతే ఇక్కడ ఆమ్స్టర్డాంలోనో ఎక్కడో కొంత మొఘళ్ళు తమ కుక్కకి హిట్లర్ని పేరు పెట్టుకున్నారు వాళ్ళ కుక్కకి కుక్కకి పేరు పెడతారు ఎందుకు చేస్తారంటే ఏం చెప్పమంటారు జనులు సంసారం అంటే అలాగే ఉంటుంది ఎందుకు సంసారంలో ఈ పని ఎందుకు చేస్తారనే వ్యవస్థే ఉండదు వ్యవస్థ ఉంటే దాని పేరు సంసారం ఎందుకు అవుతుంది పరమార్థమే సో కుక్కను ఒకదాన్ని పెట్టుకోవడం దాన్ని ఇలా ఒళ్ళు ఉండడం వీడి దేహానికి తాళినట్టు ఆ దేహం కూడా తోడు సో ఈ దేహం నుండి అభిమానం ఇంకో దేహం నుండి అభిమానం పెంచుకోవడం పేరు పెట్టడం ఒకరికి పేరు మీకు మనిషి కంటే పేరు కానీ ఏదో పేరు దానికి హిట్లర్ అని పేరు పెట్టారు ఆ విషయం గెస్టాపో గెస్టాఫ్ ఒకరికొకరికి తెలిసింది గెస్టాపో అంటే జర్మన్ స్టేట్ పోలీస్ అది తెలిసిందే తెలిసి అరెస్ట్ చేశారు ఆ కప్పుడు ఈ కనార్ టాబ్ హిట్లర్ నేమ్ టు యువర్ డాగ్ హిట్లర్ ఈజ్ ది ఫ్యూర చైర్మన్ ఆఫ్ ది జర్మన్ నేషన్ హౌ కెన్ యూసే డాగ్ ఈజ్ హిట్లర్ అయ్యా మేము యథార్థం కావాలని ఉపచారం కింద పెట్టాం ఉపచారం అంటే నో ఇంటి నాట్ ఎలా ఉంది అలాగా సంథింగ్ లైక్ దాట్ సో అసత్తు కాకుండా అసత్తుని ఉనికి అలా నామకరణం చేశారు చారోగ్యంలో కూడా ఉంది ఈ పద్ధతి అక్కడ కూడా మీరు ఇలాగే యోజన చేసుకోవాలి తత్సదాసీత్తి సమాకర్షణ తైత్రియంలో అయితే శోకామయత ఆత్మ అసన్నేవసభూతి అనదంతా సమాకర్షణ చేసి చేసి చేసి అసద్వాయుధమగ్ర ఆసీత్ అన్నారు అసత్ అంటే బ్రహ్మాన్ని తెలిసింది మరి చాందోగ్యంలో ఏం సమాకర్షణ అంటే తత్సాసీత్ అనుంది అది సత్ై ఉండెను అనుంది సత్త ఉండెను అని చెప్పి చెప్పి చెప్పి అసద్వాయుధమగ్ర అంటే అసదేవేదమగ్ర అంటే సత్తు ఆపోజిట్ అసత్ వచ్చేసింది అనుకోకూడదు ఎటువంటి సత్ అంటే అసత్తానిపించేటువంటి సత్ అని అలా సమాకర్షణ అక్కడ కూడా ఉన్నది అత్యంత భావాభ్యుపగమేహి తత్సాసీత్ కిం సమాకర్ష్యేత అసదే వేదమగ్ర వాక్యంలో అసత్ అంటే శూన్యము అత్యంత అభావము అయ్యే పక్షంలో సీత్ ఆ అసత్ మాత్రమే సద్రూపమై ఉండేను అనే ఆ విధమైన సమాకర్షణ ఉంటుందని మీరే చెప్పండి అలాంటి సమాకర్షణ ఉండదు కానీ ఉంది కనుక అత్యత్సాసీత్ అనే సమాకర్షణకి తగ్గట్టుగా అసత్ అత్యంత శూన్యము అర్థం చెప్పద్దు శూన్యము వంటిది అని అర్థం చెప్పాలి నయ్యత ఇవార్థం ఉన్నది అసత్ అంటే నయ్యి కదా ఇవార్థము కలదు నయ్యి నయ్యి అంటే ఇవార్థము కలదు అంటే ఇవ్ అది కాదు కానీ అది వంటిది అన ఇప్పుడు అనశ్వ అంటాడు అనశ్వ ఏముంది వాహనం ఏముందా వెళ్ళడానికంటే అనశ్వ అంటే గుర్రము కాదు అని చెప్పాడు సమాధానం వాహనం ఏమిటి అంటే గుర్రము కాదు అని చెప్పాడు గుర్రము కాదు అంటే ఏ వాహనము లేదు నడిచి వెళ్ళాలని అర్థమా కాదు గుర్రము వంటిది కన్సర గాడిద ఏర్పాటు చేశాము గుర్రంలాగే ఉంటుంది మీరు వెళ్ళండి నాకు కంచర గాడిద వెళ్ళో అనశ్వహ అంటారు గుర్రం కాదులేండి అంటారు ఏమన్నా ఏదైనా ఏదైనా ఎయిర్ కండిషన్ కారు ఏర్పాటు చేశారా వెళ్ళడానికంటే ఎయిర్ కండిషన్ కారు కాదులేండి అంట అంటే కారు వంటిది తప్ప కారే కాదు అని ఏదో భగ్గి ఏర్పాటు చేశాము అరకంగా అసత్ అంటే శూన్యమని అసత్ వంటి సత్ తద్ధైక ఆహు అసదే వేదమగ్ర ఆసీ నృత్యంతరాభిప్రాయణ అయకీయమతోపన్యాసం నేను జాగ్రత్తగా వ్యాఖ్యా గమ పట్టు జాగ్రత్తగా గ్రహించాలి చాంద్రోజ్ఞంలోనే ఆరో అధ్యాయంలో ఇంకో మాట ఉంది తద్ధైక ఆహుహు అని ప్రారంభం అవుతుంది అక్కడ కాంటెక్స్ట్ చెప్తాడు చూడండి సద్ జగత్తు సృష్టికి పూర్వము సత్తు గనే ఉండెను అసత్తే ఉండెను అని చెప్పి చెప్పి చెప్పి శ్వేతకేతువుతో ఆరుని చెప్తున్నాడు తద్ధక ఆహు ఆ విషయమునందు కొందరు ఇలా చెప్తున్నారు తదు తస్మిన్ విషయ ఆ జగత్తు యొక్క సృష్టి అనే విషయం నందు ఏకే కొందరు ఇలా చెప్తున్నారు ఏమని అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని ఈ సృష్టి జగత్తుకు పూర్వ సృష్టి ఈ జగత్తు సృష్టికి పూర్వము అసత్తుగానే ఉండను అని చెప్తున్నారు అని అని చాంద్రజ్యు శృతి చెప్పండి చాంద్రోగ్యష్ఠుడి ఏమని చెప్పింది కొందరు ఇలా చెప్తున్నారు ఈ సృష్టి జగత్తు అసత్తుగానే ఉండరు అని చాంద్రోగ్యష్టి చెప్పిందంటే చాంద్రోగ్యష్టి మరో శృతిని ఉద్దేశించి చెప్తున్నట్టుగా అర్థం చేసుకోకూడదు